కీర్తన సంఖ్య రెండు వందల తొంభై ఐదు ఓ వో రాకాసు వైరముశరణనరో తెలుసుకోరో జగములో రాముడై జనించే విష్ణుడదే అగపడి లక్ష్మి సీతయై పుట్టెను తగు శేషక్రశంఖ దాధనములెల్ల జిగిలక్ష్మణ భరతాంచిత శత్రుఘ్నూలైరీ సురలు వానరులైరీ సూర్యుడు సుగ్రీవుడు మరిగి రుద్రుడే హనుమంతుడాయను సరుస బ్రహ్మదేవుడు జాంబవంతుడైనాడు నలుడే విశ్వకర్మ సుండి కట్టిరి సేతువపుడే ఘనులెల్ల దాటిరి ముట్టిరి లంకా నగరమునీదళము ఇ శ్రీ వెంకటేశుడి తడై రావణు జంపే ఒట్టు కవరమూలిచ్చి నొనరదాసులకు